సో ఈ విధంగా ఇన్ని ప్రాణులు ఈ ఈ దేహమునందు అంటే పాంచభౌతికమైన దేహమునందు నేను అనే అభిమానము గల పురుషుడు జీవుడు ఉన్నాడ అలాగే బ్రహ్మాండ శరీరమునందు కూడా నేను అనే అభిమానము జీవుడు ఉంటాడు వాడు జీవుడే ఎటు వాడు ప్రథమ జీవుడు సృష్టి ఆది ఎందున్న జీవుడు వాడు పెద్ద జీవుడు మనం మధ్యలో పుట్టాము పోతూ ఉంటాము చిన్న జీవుడు అంతే తేడా కాబట్టి ఆ విధంగా ఋషులు దర్శించిన దానికే పురుష సూక్తము అని పేరు సో సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత సభూమితో ఆయన ఈ సకల జగత్తును వ్యాపించి ఉన్నాడు ఇప్పుడు నేను అనే పురుషుడు ఎక్కడ ఉంటాడు ఈ దేహంలో దేహమునంతనూ వ్యాపించి ఉంటాడు అలాగే సకల జగత్తును భూమి అంటే జగత్ అనుకోండి అత్యతిష్ట దశాంగులం ఇంతేనా పురుషుని యొక్క స్వరూపము ఈ బ్రహ్మాండము మాత్రమేనా కాదు ఇంకా దానికంటే పై తత్వము కూడా గలదు విజ్ఞానమయము గలదు ఈ బ్రహ్మాండము స్థూలము విజ్ఞానమయము సూక్ష్మము విజ్ఞానమయము కంటే కూడా గుణాతీతమైన తత్వము గలదు అలాగే ఈ బ్రహ్మాండ శరీర కంటే అతీతమైన తత్వము కూడా గలదు అంటే ఈ విధంగా పురుష సూక్తను నడుస్తుంది కాబట్టి ఆ పురుష సూక్తాన్ని మీరు మనస్సులో పెట్టుకుని దర్శించగలిగితే ఈ లోకంలో ఉన్న సకల ప్రాణులు స్థూల శరీర దృష్ట్యా ఆ పురుషుని ఎందు అంతర్గతమై ఉంటారు కావండి ఈ సకల ప్రాణులు పురుషుల అంతర్గతమైనట్టుగా మీరు దర్శించాలి అలా దర్శించగలరా అది ఇప్పుడు చీకటిగా ఉంది తెలవరసాము అంత కటిక చీకటిగా ఉన్నది అప్పుడు మీకు ఇది రోడ్డు ఇది ఇల్లు ఇది తలుపు ఇది గోడ గది లోపల ఇది ఘటము ఇది పటము అని ఈ విధంగా విడివిడిగా మీకు తెలుస్తుందా ఏమీ తెలియదు అంతా కలగాపులగ అయిపోయి చిమ్మ చీకటిగా అంతా కలిపేసినట్టుగా ఉంటుంది తప్ప తేడాగా తెలియదు ఒక్కటిగా ఉంటుంది ఈ లోపల సడన్ గా సూర్యకాంతి పడుతుంది పడగానే అన్ని విడివిడిగా తెలుస్తూ ఉంటాయి ఇది ఇల్లు ఇది వాకిలి ఇది చెట్టు ఇది రోడ్డు ఇది కొండ ఇది కోన అని అన్ని విడివిడిగా తెలుస్తూ ఉంటారు అలాగే మీరు కూడా ఈ బ్రహ్మాండ శరీరీ అయిన ఆ విధంగా మీరు దర్శించాలి అలాగా ఈ బ్రహ్మాండ శరీరైన విరాట్ నందు ఇది సువర్లోకము ఇది అంతరిక్ష లోకము అనే భూవర్లోకము అంటారు ఇది భూలోకము ఈ సువర్లోకము దేవతలందరూ గలరు భూలోకము మానవులు పశువులు పక్షులు గలరు అంతరిక్ష లోకము పక్ష్యాది ప్రపంచమంతూ గలదు ఈ బ్రహ్మాండ శరీరము ఈ దేవతలు ఇత్యాది సకల ప్రాణులు గలలు అని మీరు దర్శించగలగా అలాగే మళ్ళీ గింజిపెట్టిన వస్త్రం మీద బొమ్మలేమో వేశారు రంగురంగుల బొమ్మలు ఆ ఒకే వస్త్రము కానీ వేరు వేరు రంగులతో నిండి ఉన్నట్టుగా మీకు దర్శిస్తారు అలాగే ఒకే విరాట్ స్వరూపుడు ఇన్ని రకముల జీవులతో నిండి ఉన్నాడు అలా మీరు దర్శించారు అలాగే చెట్టు ఒక్కటే చెట్టు కాని ఆ చెట్టులో ఆకులు పిందెలు కాయలు పళ్ళు ఎవేవో ఉంటాయి అవన్నీ ఒకే చెట్టు యొక్క అంగములు అన్నట్లుగా ఈ సకల ప్రాణులు కూడా విరాట్ యొక్క అంగములు అని మీరు దర్శించగలగాలి తెలిసిందండి ఆతపా పటపూరిక సలితష్టవేతో ఆతపా ఎండకే ఆ ప్రకాశింపజేయబడిన లోహాలోకము లోకము వాలేదా వర్ణపూరిత రంగులతో నింపబడిన పటహా వస్త్రము వాలేదా లేదా ఫలితం పంట కోతకు వచ్చిన సస్యం చే ఎట్లు ఉండునో తథా అదే విధముగా స్పష్టవస్పష్టమైన బ్రహ్మాండ దేహము గలవాడు విరాట్ విరాడు ఈ విరాట్ పురుషుని ఎందు ఈ సకల జీవులు కూడా విస్పష్టమైన దేహమునందు వేర్వేరు అంశలుగా మనకి భాషిస్తున్నారు స్పష్టం వుహు విరాట్ అది ఎలాగా ఎలాగంటే ఎండ సూర్యోదయం కావడానికి ముందు అంతా కలగాపులకంగా ఉంటుంది విడివిడిగా ఉన్నట్టు కనపడదు మీకు అంతా ఒక్కటిగా ఏకం అయిపోయి ఉంటుంది కానీ సూర్యోదయం అవగానే ఆ ఏకమైన జగత్తు నుండే విడివిడిగా అందరూ వేర్వేరుగా కనపడ్డట్టుగా అని ఒక దృష్టం రెండో దృష్టాంతం దిండి పెట్టిన వస్త్రము దానిమీద రంగురంగులు వేర్వేరు రంగు రంగుల బొమ్మలు ఎవరు వేశారు అవన్నీ కూడా ఆ వస్త్రము ఉంటాయి తప్ప వస్త్రాన్ని విడిచిపెట్టి ఉండలేవు కదా అదో దృష్టాంతం లేదా కోతకు వచ్చిన వరిచేను సస్యం కోతకు వచ్చిన వరిచేను గింజలు ఎన్ని ఉంటాయి కోట్లాది గింజలుంటాయి ఆ గింజలన్నీ కూడా ఒకే వరి చేను లోపల అంతర్భాగములై ఉంటాయి అలాగే ఒకే విరాట్నందు ఈ సకల ప్రాణులు అంతర్భాగములై ఉన్నవి అక్కడ వృష్ణ విరాట్ అని చెప్పాను కాబట్టి దాంట్లో టాపిక్ లో భాగంగా నేను చిన్న కామెంట్ చేస్తాను అని ఉంటుంది బ్రాహ్మణుడు ముఖము నుండి పుట్టేడని కాదు అర్థం బ్రాహ్మణుడు ముఖము అయి ఉన్నాడు అని ఇప్పుడు విరాట్ పురుషుడు అన్నప్పుడు ఆ ఇంటలెక్చువల్ గ్రూప్ ని ముఖము అని వర్ణించారు ముఖము అంటే ఫేస్ కాదు ఇప్పుడు పండితుడికి ఆయుధం ఏమిటండీ వాడి బ్రతుకు నోరు వాడికి మైకివ్వడం మానేస్తే వాడి ప్రాణం మీరు తీసేస్తారు వాడికి మైకిస్తే వాడు ఉత్సాహంగా పైకొస్తాడు వాడు ఆయుధం కాబట్టి బ్రాహ్మణులందరూ కూడా ఆ విరాట్ పురుషుని ఎందు అంగములై ఉన్నారు అవయవములై ఉన్నారు ఏ ఉన్నారు ముఖం ఆశి ఇప్పుడు ఓ రూల్ ఉంది వేద మంత్రాల్లో పాస్ట్ టెన్స్ ని ప్రజెంట్ సెన్స్ గా పెట్టుకోవాలి ఆసీత్ అంటే అస్థి అని బ్రాహ్మణోషం అస్థి అన బాహురాజన్య క్రత చూడండి ఆసీత్ పోయి కృతహ వచ్చింది ఆయన చేతులు క్షత్రియుల చేత చేయబడ్డవి కాబట్టి బాహువులే యులుగా చేయబడ్డారు అంటే అక్కడ బాహువులు అంటూ ఏముండవు ఇది పర్సనలైజ్డ్ గాడ్ కాదు క్షత్రియులందరూ కలిసి బాహువులు చేయబడ్డాయి అనార్థం పుట్టడం ఏం లేదు పుట్టడం ఆఖరణ వస్తుంది ఆ పుట్టడానికి పుట్టడం అని అర్థం కానే కాదు బాహురాజన్యత ఈహూ తుట్టుకలేదు ఎదు వైశ్య అంటే యహ వైశ్య వైశ్యుడనే వాడు ఎవడైతే కదడో వాడు పాదములు ఊరువులు తోటలు ఎందుకంటే వైశ్యులు ఒక చోట కూర్చుంటే అది వాళ్ల ఉత్తికే భంగమది ఇల్లు కదిలి బ్రాహ్మణుడు చెడ్డాడు ఇల్లు కదలకుండా వైశ్యుడు చెడ్డాడు పది చోట్ల తిరిగే గృహస్థు చెడ్డాడు ఒకే చోట కూర్చుండే సన్యాసి చెడ్డాడు తెలిసిందా వాళ్ళ వాళ్ళ లక్షణాలు సన్యాసి లక్షణం ఏమిటి వాడు తిరుగుతూ ఉండాలి ఒకే చోట కూర్చుంటే ఇది నా ఇల్లు అనకూడదు ఇది నా నా ఆశ్రమం నా అలా ఉండకూడదు వాడి నాదన్ అనికేత స్థిరమతి తత్వం ఉండాలి ఇది నా ఇల్లు అనే మన ఇల్లు అనే ధోరణిలో పూతూ సో కాబట్టి వైశ్యుడంటే పాదములు ఎందుకంటే తిరగాలి వాళ్ళు మీరు కథల్లో సత్యనారాయణ కథల్లో ఆయన ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళాడు ఆయన వైశ్యుడు కదా బ్రాహ్మణుడు వెళ్ళాడా వైశ్యుడు వెళ్ళాడా వైశ్యుడు వెళ్ళాడు అపార వెళ్తాడు కాబట్టి కాళ్లలో శక్తి ఉండాలి బ్రాహ్మణుడికి వాగే శక్తి ఉండాలి వైశ్యుడికి తిరిగే శక్తి ఉండాలి క్షత్రియుడికి చేతులతోటి నాలుగు కొట్టే శక్తి ఉండాలి ఇప్పుడు అజాయత పధ్యాదు శూద్రో అధ్యాధు శూద్రో అజాయత పాదోత్సవ విషయాభూతాన్ని తర్వాత వస్తుంది సో ఆ పాదం వేరు కాబట్టి పాదముల నుండి శూద్రుడు పుట్టెను పుట్టెను అన్నది ఎక్కడ పుట్టుక మామూలుగా ప్రాణులు పుట్టే విధంగా పుట్టడం అని కాదు పాదములు శూ్రుడుగా ఆయను అసీది ఎందుకంటే ఎక్కడా లేని పుట్టుక ఎక్కడ మాత్రం ఎక్కడ నుంచి వస్తుంది అక్కడ పుట్టుక అంటే యథార్థంగా పుట్టుక కాదు అందరూ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అందరూ ఒకే విధంగా పుట్టారు కాని ఇక్కడ పుట్టడం గురించి చెప్పట్లేదు కాబట్టి ఆ విరాట్ పురుషునిలో పాదములు శూద్రుడు అని చెప్పారు కాబట్టి ఇప్పుడు దీంట్లో మీకు పుట్టుక బట్టి డిఫరెన్షియేషన్ వచ్చింది అనే మాట ఏమైనా ఉందో దానికి ఈ అజాయిత అన్న దాన్ని ఆయన దయానంద సరస్వతి ఆది సమాజ ఫౌండర్ ఆయన మంత్రాలను అన్నింటినీ జాగ్రత్తగా వ్యాఖ్యానం చేశారు ఆయన ఎలా వ్యాఖ్యానం చేశారో చూడదగ్గదియే బర్త్ బేస్డ్ క్యాస్ట్ సిస్టమ్ని ప్రపోజ్ చేసేవాళ్ళు పుట్టడం అని చెప్తారు ఎక్కడ పుట్టడం అన్నది ఎక్కడ లేదు అక్కడ ఒక్కతోటి ఉంది అజయ కాబట్టి బర్త్ బేస్డ్గా అలా చెప్పకూడదు అక్కడ ఏమని చెప్పాలంటే సమాజంలో నాలుగు వర్గాలు ఉన్నాయి అన్ని సమాజాల్లోనూ ఉంటాయి ఇది కేవలం భారత సమాజానికే వచ్చినది కాదు అన్ని సమాజాల్లోనూ లేదు అమెరికా వెళ్ళినా జపాన్ వెళ్లినా ఈ నాలుగు వర్గాలు ఉంటాయి ఈ నాలుగు వర్గాలు కలిసి ఒకే విరాట్ పురుషుడు అని చెప్పడం ముందు తాత్పర్యం అక్కడ మీరు చెప్పండి ఈ నాలుగు వర్గములు ఉన్నవి ఏవైతే మనకు అనుభవానికి వస్తున్నాయో అవన్నీ ఒకే విరాట్ పురుషుడు వేరువేరు కావు అని చెప్పడం అభిప్రాయమా అక్కడ వివక్ష ఏమిటి లేక ఆ విరాట్ పురుషుడి నుంచి పుట్టిన ప్రజలందరూ వేరువేరుగా ఉడిపోయి ఉన్నారు అని చెప్పడమా అది పురుష సూక్తమా లేకపోతే సమాజ సూక్తమాది కాబట్టి ఒకే పురుషుని ఎందు ఈ నాలుగు వర్గముల సమాజము అంతర్గతమై ఉన్నది అని చెప్పుట ఎందు ఆ మంత్రముల యొక్క తాత్పర్యం అక్కడ పురుషసూత్రంలో వర్ణింపబడిన వాడు విరాట్ పురుషుడుతపా సస్యం ఫలితం యద్వత్ స్పష్టరా తర్వాతి శ్లోకంలో ఏమంటున్నాడు అంటే మీ దగ్గర సంగ్రహంలో ఉండదు అది ఏమంటున్నాడు అంటే విశ్వరూప సందర్శనం అంటే ఇదే అంటున్నాడు పదకొండో అధ్యాయంలో చెప్పిన విశ్వరూపం అంటే ఇదే విశ్వరూపాన్ని కూడా పర్సనలైజ్ చేశారు చూడండి మీరు గమనించండి ఇప్పుడు రాముడు అంటే పర్సనలైజ్డు కృష్ణుడు అంటే పర్సనల్ ఐదు అంటే పర్సనల్ విశ్వరూపం షుడ్ నాట్ బి పెర్సనలైజ్ దాని పేరే అలా ఉన్నది విశ్వమే రూపముగా గలవాడు అంటే విరాట్ పురుషుడు దాన్ని పర్సనలైజ్ చేసి ఓ ఒక నిలబెట్టడం ఆయన ఇటువైపు ఒకవైపు తలలు పెట్టడం తలలు పెట్టడంలో అన్ని రకముల తలలు గలీగిన అంటే సహస్రశీరుషారు ఉంది కదా అని చెప్పి పెట్టడం అలా ఒక ఆయన ఒక విచిత్రమైన పురుషుడు నిలబడి ఉంటాడో ఆయనకి ఓ కొన్ని వందల తలలు ఉంటాయి ఓ మేక తలా ఓ స్నేహం తలా ఏనుగుతల అలా వేరువేరు తలలు ఉంటాయి అలాంటి వాడు ఒక ఆయన ఒకడు ఉంటాడా పైనట్టడో ఈజ్ డట్ విశ్వరూప ఏమన్నమాట నాట్ దట్ అక్కడ విశ్వరూపం అంటే జగత్తు యొక్క రూపముగా ఉన్న విరాట్ పురుషుడు అని ఆయన విద్యారాజ్య స్వామి స్పష్టంగా నేను ఈ మాటని పదకొండో అధ్యాయం చెప్పినప్పుడు నేను విస్తారంగా చెప్తూ ఉంది ఇవ్వండి మొన్ననే పదకొండో అధ్యాయం పూర్తి అయింది అక్కడ సేలో అక్కడ కూడా ఇదంతా విస్తారంగా చెప్పడం ఆయన ఇంకా మాట్లాడతాడు పురుష సూక్తంలో కూడా ఇదే చెప్పాడు అని చెప్తున్నాడు ఓకే అంటే సంగ్రహంలో ఉన్న శ్లోకం మంచిది తరువాత ముక్తిస్మతపాసతే ఫలనీయస్త ఫలోత్కర్షాపకర్షతో పూజ్యపూజాసార అంటే దీంట్లో శంఖ వస్తుంది అందరు ప్రాణులు ఒకే విరాట్ పురుషుని అంగములు అని చెప్పినప్పుడు ఈ ప్రాణులలో కొంతమంది సుఖపడుతున్నారు కొంతమంది దుఃఖపడుతున్నారు ఆ ఎందుకు వచ్చాయి అని ఒక ప్రశ్న ఇప్పుడు యూనివర్సిటీ ఉంది యూనివర్సిటీ అంటే ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను నేను పూర్వ జన్మలో ఈ జన్మలో కాదని అనిపిస్తుంది ఆంధ్ర యూనివర్సిటీ ఎలా ఉండేదంటే ఒక చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉండేది దాని మధ్యలో ఉండేది అందరూ అంటారు కూడా మిగతా యూనివర్సిటీలతో పోలిస్తే ఈ యూనివర్సిటీ చాలా కాంపాక్ట్ గా ఉంటుంది అన్ని డిపార్ట్మెంట్లు అక్కడే ఉన్నాయి అన్ని మొత్తం ఎన్నో డిపార్ట్మెంట్లు అన్ని కాంపౌండ్ వాళ్ళ లోపలే ఉన్నాయి ఇప్పుడు అంతా కలిపి యూనివర్సిటీ అని పేరు ఆ యూనివర్సిటీ లోపల ఒకడు ఎంకామ్ చదువుతాడు ఒక ఎంఏ చదువుతాడు ఒక ఎంఎస్సీ చదువుతాడు అందరూ యూనివర్సిటీ విద్యార్థులే ఈ ఎంఎస్సీ చదివినవాడు సరైన ఉద్యోగంలో తన పడుతూ ఉంటాడు ఈ ఎంకామ్ చదివినవాడు ఎక్కడో ఫైనాన్స్ మేనేజరే పెద్ద ఉద్యోగంలో వెళ్ళిపోతాడు ఈ ఎంఏ చదివిన వాడు ఐఏఎస్ పాస్ అయిపోయి ఇంకేదో పెద్ద ఉద్యోగంలో పోతాడు మరి అందరూ యూనివర్సిటీలోనే ఉన్నారు కదా ఈ అందరూ యూనివర్సిటీలో అంతర్గతులు వీళ్ళకి ఈ సుఖ దుఃఖములలో భేదం ఎందుకు రావాలి అంటే వాళ్ళ వాళ్ళ ప్రారంభం ఎవడు ఏ డిపార్ట్మెంట్ లో చేరి ఏ విద్యను ఉద్యోగం సంపాదిస్తే ఆ జీతాన్ని పొంది ఆ సుఖాన్ని అనుభవిస్తాడు అంతా వాళ్ళ వాళ్ళ అలాగే ఒకే విరాట్ పురుషుని అంగాలలో అంగములుగా అయి ఉన్నప్పటికీ వీళ్ళు చేసేటువంటి పూజలు వీళ్ళు చేసే ఉపాసనలు వాటి లక్షణం ఎలా ఉన్నది పూజ సాత్వికమా రాజసమ తామసమా ఇదంతా గీతలో విస్తారంగా వస్తుంది వీడి చేత పూజింపబడే దేవత సాత్వికమా రాజసమ తామసమా అని బట్టి పూజ్యుని యొక్క లక్షణాన్ని బట్టి పూజ యొక్క లక్షణాన్ని బట్టి వీళ్ళు పొందే సుఖ దుఃఖములు వాళ్ళకు పొందే ఫలములు మారుతాయి కాని అందరూ ఒకే విరాట్ స్వరూపంలో అంతర్భాగమై ఉంటారు వీళ్ళు చేసి పూజలను పెట్టుంటుంది సాధారణంగా లోకంలో ఆధునిక కాలంలో ఈ ప్రచార దోషం వల్ల అంటే ఈ ప్రచారం చేసి వాళ్ళు వాళ్ళు ఏదో సామెత ఉంది తెలుగులో కాలికి బలపం కట్టుకుని అలాగే వీళ్ళు నోటికి మైకు కట్టుకుని ప్రచారం చేసుకున్నారు ఆ ప్రచారం ఎలా ఉన్నదంటే మీరందరూ ఈ కర్మలను చేసుకుని ఈ ఫలములను పొందండి అని ఉంది ప్రచారం ఉదాహరణకి నేను చెప్పానుగా మొన్న అతిరాత్రం అనే యజ్ఞం చేస్తూ ఈ అతిరాత్రం అంటే ఎవడికి తెలుసు ఈ అతిరాత్రం అనేది ఎవరికి కావాలి ఎవడికి తెలుసు కొంచెం పది మంది దృష్టి ఆకర్షించాలంటే పుత్రకామేష్టి దాంట్లో ప్రవేశపెట్టాడు అతిరాత్రానికి పుత్రకామేష్టికి సంబంధం లేదు దశరథ మహారాజు గారు పుత్రకామేష్ఠి చేసుకున్నాడు ఆయన ఆయనకి పుత్రుడు లేదు కాబట్టి చేసుకున్నాడు ఈ అతిరాత్రం చేసి ఆయనకి అరడొందర మంది పిల్లలు ఉన్నారు ఆయనకి పుత్రులు ఏమో అక్కర్లేదు ఊళ్ళో వాళ్ళకి పుత్రకామేస్తే ఆయన దాంట్లో పెట్టడం అలాగే ఎందుకని సో ఈ రకంగా ఆ కర్మలను జన ఎలా ఆకర్షించాలి అనే బేసిస్ వాటిని ప్లాన్ చేయటము ఆ కర్మల్ని చేస్తూ ఉండటము అదే ప్రచారం పెట్టడము ఇదంతా కూడా ఫలకాంక్షతో చేసేటువంటి వ్యవహారము కనుక ఇదంతా రాజస్వమి కోసం మీరు కనుక పూజ పేరు చెప్పి చెట్లు నరికేసి అరిజి చెట్లు నరికేసి కట్టేశారు పశువులను హింసించారు అనేక రకాలుగా జల్లు కట్టని ఇదనే ఇదని పశువులను దేవుడి పూజలన్నీ చేశారు అదంతా తామసం జంలో ఆ మీరు చేసి పూజలను బట్టి మీరు ఆరాధించే దేవతలను బట్టి ఈ దేవతలు కూడా Uh, all these gods that people worship are shaped by their desires only aaj eppadi aashcharyam okaaina o devalayam katindaga aa kadda aa devalayam aarambha aarambhaotsavamu edo untaru danike aa devalaya vedalu sunna panchamukha aangaleya dattatreya sai baba pandurang vitthaleswara aalayamu vadu ketthe అంటే ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ దట్ హెడ్ అది ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియని సంగతిగా మిగిలిపోయింది తర్వాత నేను మొన్న రోడ్డు మీద నడిచి వెళ్తుంటే పంచముఖ ఆంజనేయ దత్త సాయి టిఫిన్ సెంటర్ అది కూడా ఫుట్ పాత్ మీద మీరు ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చారనుకోండి వాడు స్టూల్ వేస్తాడు ఫుట్ పాత్ మీద వేస్తాడు దాని మీద కూర్చుని మీరు ఆ ఇడ్లీ కింద పెయిట్ చేసి చూస్తే మటుకు దత్త దత్త పంచముఖ ఆంజనేయ దత్త సాయి పంచముఖ ఆంజనేయుడు దత్త సాయి వై లై గుడ్ ఫుడ్ టిఫిన్ సెంటర్ ని పెట్టుకోవచ్చు వీళ్ళు టిఫిన్ సెంటర్ కి దత్తాను పంచముఖాయిందుకండి టిఫిన్ సెంటర్ కి గుడ్ ఫుడ్ టిఫిన్ సెంటర్ అని పెట్టుకోవచ్చు సో ఈ రకంగా వీళ్ళు ఆరాధించే దేవతలు వీళ్ళ కోరికలను బట్టి నిర్మాణమైన దేవతలు తప్ప తత్వాన్ని తెలిసి పెట్టుకున్నదేమీ కాదు కాబట్టి అంత అజ్ఞానము కాదు రుజోగుణము తమో గుణము ప్రచారంలో ఉంటుంది వాటికి వచ్చి ఫలాలు కూడా అలాగే ఉంటాయి సత్వగుణ ప్రధానంగా ఆరాధించేవాడు అంతఃకరణ శుద్ధి ఆత్మజ్ఞానము అనే మార్గంలో వాడుపోతారు అందరూ అదే విరాట్ పురుషుని అంగములుగా ఉంటారు సాత్వికులు రాజసులు తామసులు అందరూ కూడా అదే పరమేశ్వరుని అంగములై ఉంటారు దీంట్లో పరమేశ్వరుని కంటే ఎవడు లేడు గౌరవం సానుతుంటుంది రాజుకి ఒక నేరం చేసిన వాడి నేరము చాలా గట్టి నేరం అయితే రాజు వాడికి దేశ బహిష్కార శిక్షణ చేస్తాడు అంటే ఆ రాజ్యంలో వాడు ఉండడానికి వీల్లేదు వాడిని బహిష్కరిస్తాడు ఓ కవంటాడు దేవుడితోటి ఓ దేవ నీవు నీ రాజ్యం నుంచి నన్ను తరిమి కొట్టలేవు నేనెంత అపరాధం చేసినా కూడా నేను నీ రాజ్యంలోనే పడుంటాను తప్ప నీ రాజ్యం నుంచి నన్ను బయటికి తోసివేయడం నీ వల్ల కూడా కాదు కరెక్టే కదా వాడు ఎక్కడున్నా దేవుడి రాజ్యంలోనే ఉంటాడనమాడు ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ పదచ్చేదించేద్దాము యథాయథా ఉపాసతేయుత్కర్షాపకర్షం ఇప్పుడు అక్కడ తమ్ ఫల ఉంది ఆ తమ్ముని ఫలముకి విశేషణంగా పెట్టకూడదు తమ్ములింగం ఫలం నపుసలింగం ఆ ఫలమును వాళ్ళు పెట్టకూడదు చూసుకోవాలి అలాగే గుడ్డెద్దజలో పడినట్టుగా వెళ్ళిపోవడం కాదు వస్తుంది ఓకే యథాయథా ఏ ప్రకారముగానైతే పరమేశ్వరుని ఉపాసతే జనులు ఉన్నారో తథా తథా ఆయా ప్రకారముగా ఫలం ఫలమును అంటే పొందుతున్నారు లిట్ ని లట్టు కింద మార్చుకోండి ఓకే కాబట్టి పొందుతుంది అయంతి కాబట్టి ఈయుహుని అయంతి కింద మార్చుకోవాలి పొందుతున్నారు కాబట్టి అందరూ ఉండడం విరాట్ పురుషుని అంగములుగానే ఉన్నారండి దాంట్లో పాటు ఒకడు ఒక విధంగా ఉపాసన చేసి ఆ విరాట్ పురుషుని ఉన్నత లోకానికి పోవచ్చు మరొకడు ఇంకొక పొరపాటుగా చేసి అధోలోకానికి పోవచ్చు అందరూ ఒకే విరాట్ పురుషుని అంగములై మాత్రం ఉంటారు మరి ఈ హెచ్చు తగ్గులు ఎక్కడి నుంచి వచ్చాయి ఫలోకర్షాపకర్షౌతూ ఫలము యొక్క హెచ్చుతబ్బులైతే పూజ్య పూజానుసారత పూజించబడే దేవతను చేసే పూజను అనుసరించి ఉండును మీరు ఏ దేవతని పూజిస్తారో దానికి తగ్గట్టుగా ఫలం వస్తుంది ఏ రకమైన పూజ చేస్తారో దానికి తగ్గట్టుగా ఫలం వస్తుంది ఒకడు శీతలాదేవిని ఉపాసించాడు శీతలాను ఆమెను ఉపాసించాడు ఈ మామూలుగా ఈ తంత్రంలో చేసే ఉపాసనలలో శీతలాదేవి ఉంటుంది ఇప్పుడు ఇది ఎలాగంటే జ్వరం అదో దేవత అని పొరంగ వాళ్ళు అలా పెట్టుకునేవారు కదా అది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని తెలియకముందు అది ఒక ఆట్లమ్మ అనేవారు అంటే అది ఒక దేవత ఆ దేవతకి తగ్గట్టుగా ఏవో పూజలు కూడా వచ్చేసేవారు ఆట్లమ్మ మా పిల్లవాడు ఆట్లమ్మ తగ్గిపోతే మీకు మేకపోతూ బలిస్తాను అని వీడు మొక్కు ఆట్లమ్మ అన్నది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అది మూడు రోజులు ఐదు రోజుల్లో ఉంటుంది పోతుంది అప్పుడు వీడు మేకపోతూ బలిస్తాడు అలాగనమాట వాటికి దేవతల పేర్లున్నాయి విష్ణు జ్వరము శివ జ్వరము సూచీ జ్వరము అంటే ఏవేవో పేర్లుంటాయి ఆ పేర్లకు ఆ జ్వరాధి దేవతలుంటారు ఆ దేవతలను వాడు ఉపాసన చేస్తూ ఉంటారు అలాగంటే దేవతలలో శ్వేతల ఒక దేవత బహుశా దేవత నుంచి వచ్చి ఉంటుందంటే నుంచి వచ్చి ఉంటుంది కదా మరి ఈ దేవతలన్నీ జ్వరం దేవతలు విరాళ నుంచి వచ్చిన దేవతల కనుక బహుశా అలా వచ్చి ఉండొచ్చు మొత్తానికి శీతలా అనే దేవత గలదు వీడు ఆ దేవతను ఉద్దేశించి వీడు ఉపాసన చేసాడు ఉపాసన చేస్తే ఆ దేవత వీడికి ప్రత్యక్షమైంది ఆ దేవత కూడా విరాట్ లో అంత ఈ ఉపాసన చేసేవాడు కూడా విరాట్ లోనే ఉంటాడు అందరూ విరాట్ లోపలే ఉంటారు సరే ఆ దేవత ప్రత్యక్షమైంది వీడు అది ఒరి భట్టాలు కోరిక ఏమిటమని అడిగింది దేవుడే అంటే వీడు చెప్పాడు నాకు గుర్రం కావాలి చెప్పాడు అంటే గుర్రం ఎక్కి తిరగాలి కోరిక పూర్వవాళ్ళు ఈ రోజుల్లో కారు కావాలని కోరుకున్నట్టుగా పూర్వవాళ్ళు గుర్రం కావాలని కోరుకున్న గుర్రం అంటే అదే అంటే ఆవిడది అదే మొక్క నాకు గుర్రం లేక నేను గాడిద తిరుగుతున్నాను నీకు గుర్రం నేనెల్లా ఇస్తాను అని ఆవిడ ఎందుకంటే శీతలాదేవి యొక్క వాహనము గాడిజ శీత వాహన అష్టోత్తర శతంలో శీతాదేవి అని అలా ఉంది కాబట్టి నేనే గాడిద వాహనముగా కలిగి ఉంటే మీకు గుర్ర ఎక్కడి నుంచి ఇస్తానరా కాబట్టి మీరు చేసే పూజించే దేవతకు తగ్గట్లుగా పూజించే విధానమునకు తగ్గట్లుగా మీకు లభించే ఫలాలు ఉంటాయి మీరు సాత్వికంగా చేసుకుంటే పూజ తర్వాత శ్లోకంలో వస్తారు మీరు మోక్షానికి అరుకులవుతారుకర్షాపకర్షౌతూ అంటే మహాదేవాడో ఇదో ఉంది ఎంత చేసుకున్న వారికి అంత మహాదేవాడో ఇద కాని అది ఎలాగో కరెక్టే కానీ అంత అంటే వీళ్ళందరూ వీళ్ళకి లభించే ఫలములన్నీ ఎవ్రీథింగ్ విత్ ఇన్ పురుషుని లోపలనే स्वप्रबोधं ముక్తిస్వేచా స్వ్రబోధం వినాప్నోయీ సంసారము యొక్క జంజాతము బుద్ధు మాకు మోక్షము కావాలి ముక్తి ఈ ముక్తిని ఎలా వర్ణించారంటే రిలేటివ్ గాను వర్ణించారు అప్సల్యూట్ గాను వర్ణించారు నేను మీకు రిలేటివ్ చూపు అప్సల్యూట్ చూపు నేను చాలా విస్తారంగా చెప్పాను రిలేటివ్ చూపు అంటే ఏ చూపులో చూడబడేవాడు చూడబడేదాని తనకంటే ఇతరముగా చూస్తూ ఉంటాడు ఇట్స్ అయితే మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ చూడమంటే తెలియడమే అది రెలిటివ్ అలా కాకుండా తెలియబడేవాడు తెలియబడేది అనే విభాగము లేకుండా తెలివిగా తెలివిగా ఉండడం అంటే నల్ల మందు వేసుకున్న వాళ్ళ ఓ మూలం అలా కాదు ఎలర్ట్ గా సాధన అంటే ఫుల్ అవేర్నెస్ తో ఉంటాడు ఫుల్ అవేర్నెస్ who is in అంటే తెలుగు తెలుసుకునేవాడు ఫలానా ఉండదు తెలియబడేది ఫలానా ఉండదు తెలివిగా ఉంటారు దాన్ని సాక్షి చైతన్యమో ఉంటారు దాన్నే కూటస్థ చైతన్యమో ఉంటారు కాబట్టి చూపు లేక తెలివిటలోనే సాపేక్ష తెలియట వేరు నిరపేక్షమైన తెలియటైన అంటే అర్థం ఏంటి ఏమిటండి తెలియడం అంటే దానికి సమాధానం లేదు ఎవడం తెలియట అన్నదానికి కూడా సమాధానం లేదు తెలియటయే అప్సల్యూట్ సరిగ్గా అదే విధంగా ఫ్రీడమ్ కూడా అలాగే ఉంటుంది ఫ్రీడమ్ ఈస్ రిలేటివ్ యాజ్ వెల్ యాజ్ అప్సల్యూట్ ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను అన్నాననుకోండి ఫ్రీ ఫ్రం వాట్ నథింగ్ లైక్ దాట్ జస్ట్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రం నథింగ్ ఇన్ పర్టికులర్ ఒక ఫలానాదారి నుండి ఫ్రీ అని ఏమీ లేదు ఫ్రీ అంటే ఇప్పుడు ఒకడు జైలుకు వెళ్ళాడు వెనక్కి వచ్చాడు ప్రతిరోజు పొద్దున్నే వాడు నేను ఫ్రీ అయ్యాను అని అనుకునేవాడు దేని నుంచి ఫ్రీ అయ్యేవరాంటే జైలు నుంచి ఫ్రీ అయ్యాను కానీ ఇంట్లో వాళ్ళు వారి భార్య పిల్లలు మే ఫ్రీ అయ్యాము ఫ్రీ అయ్యాము అని అనుకోరు బాధ్యనాట్ ఫ్రీ డేర్ ఫ్రీ డేర్ ఫ్రీ అంటే ఆ ఫ్రీడమ్ అనే ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉండదు ఫ్రీడమే ఉంటుంది నేను ఫ్రీ అనే సెల్ఫ్ కాన్షియస్నెస్ ఫ్రీడమ్ ఒకవేళ నేను ఫ్రీ అనే సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉందనుకోండి అది పూర్తి ఫ్రీడమ్ కానే కాదు మళ్ళీ ఆ చిన్న బంధం ఉండదు ఆ పరిచ్ఛేదా ఏ పరిచ్ఛేదము లేకుండా జస్ట్ బీ ఫ్రీ ఫ్రీ ఫ్రం వాట్ దర్చ్ జస్ట్ ఫ్రీ అబ్సల్యూట్ ఫ్రీడమ్ అది మోక్షం అలా కాకుండా ధర్మార్థకామముల ఈ రొంపి సంసారము అని పేరు అర్థమంటే సంసారము డబ్బు తగ్గింది పెరిగింది కష్టమర్ పైన సేడు ఎక్కువ వచ్చింది ఉన్నది పోయింది అలా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది ఎప్పుడైనా ఈ స్టాక్ మార్కెట్ కనుగుతుండండి ప్రజలు కిందకు వస్తుంది అలా ఉంటుంది అదే అర్థం సంసారం కామా అంటే కోరికలు అవి తేరడాలు తీరకపోవడాలు అది కూడా అది కూడా చలమే చెంచలమే అది కూడా సంసారతి ఎప్పుడు మారిపోతూ ఉంటుంది అంటే ధర్మం పక్కన అధర్మం ఉంటుంది ఆ ధర్మం లేకుండా ధర్మం ఉండదు ధర్మంతో పాటే ఆ ధర్మం కూడా ఉంటుంది ఉంటాయి ధర్మం వల్ల పుణ్యము ఆ ధర్మం వల్ల పాపము పుణ్యం వల్ల సుఖము పాపము వల్ల దుఃఖము అది కూడా సంసారమే ఈ మూడు కలిసి సంసారం ఈ మూడింటి నుండి నేను విముక్తిని పొందినాను అది రిలేటివ్ ముక్తి జైలు నుంచి బయటపడ్డాను జైలు నుంచి బయట ఉన్నవాడికి మోక్షము రిలేటివ్ గా అనిపిస్తుంది ఎంతవరకు కొంతకాలం ఓ నెల రెండు నెలలో నిద్రలేస్తోనే జైలు ఆహా నేను జైల్లో లేనే నేను ఫ్రీగా ఉన్నానే అని అనిపిస్తుంది ఓ నెల రెండు అలా అనిపిస్తుంది ఆ తర్వాత ఫ్రీడంలోనే ఉంటాడు ఆహా నేను ఫ్రీగా ఉన్నాను జైల్లో లేను అనేటువంటి ఆ వాసన అప్పుడు అది ఫ్రీడమ్ కాబట్టి ముక్తిలో రెండు ఉంటాయి ఈ ధర్మార్థకామముల జంజాతం వదిలిపోయిందిరా బాబు అనే ఫీలింగు ఉంటుంది కొంతకాలానికి దానిని కూడా దాటిపోయి అలా విశ్రాంతిగా విశ్రాంతి కంటే మూల మొద్దుల కూర్చుని ఉంటాడని కాదు యాక్టివ్గా ఉండొచ్చుగాక కానీ బంధం అనేది లేకుండా ఫ్రీగా ఉంటాడు చూడండి వాల్యూస్ సరిగ్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది జన జనరల్ గా జనులకు ఫ్రీడమ్ ఈజ్ ఎ వాల్యూ అని అనుకోరు ఫ్రీడము మనము కోరి సంపాదించదగ్గది అని అనుకోరు ఆ ఉండదు మీరు లోకంలో ఎవరికైనా ఏమండీ ఈ కర్మ చేస్తే ఆ ఫలాన్ని పొందుతారా లేకపోతే మీరు ఆత్మ అకర్తృ అభోక్తృ ఆత్మ అని తెలుసుకుని ఫ్రీ అవుతారా అంటే వాడు ఏమిగా ఉంటాడు ఆ కర్మ చేసుకుని ఫలాన్ని పొందుతానని అంటాడు తర్వాత నేను కాకినాడ వెళ్లేదో పాఠాలు చెప్తూ చెప్తూ ఉంది ఈ ఏడాది ఇంకా రెండోసారి వెళ్ళటం లేదు నెక్స్ట్ ఇయర్ చెప్పాను ఇంక ఏడాది రావట్లేదు అని చెప్పాను సో కాకినాడనే వెళ్ళినప్పుడు నా దగ్గరికి విద్యార్థుల వాళ్ళు వచ్చి పాఠాలు ఉంటూ ఉంటారు కాకినాడేం వక్కర్లేదు ఉంటుంది సో విద్యార్థులు వస్తుంటే ఒక ఆయన వాళ్ళకి ఏం చెప్పాడంటే వినద్దు అంటే మెట్ట అనే పదం ఎలా వచ్చింది మెట్టవేదాంతం అంటే ఏమిటో తెలుసిన మీరు ఈ సంసార నుంచి విముక్తులు కండు మీ స్వరూపమును మీరు తెలుసుకుడు దీన్ని మెట్ట వేదాంతము ఆ మెట్ట అనే మతానికి అర్థం ఏదో నాకు తెలియదు ఈ మెట్ట వేదాంతంలో మీరు పడద్దు మీరు చక్కగా నేను ఏ ఏ కోరికలకు ఏ ఏ కర్మలు చేసుకుంటే మంచిదో చెప్తాను మీరు అవి చేసుకోండి మీరు చక్కగా కార్తీక మాసంలో తెల్లవారు ధానం లేచి దీపాలు పెట్టుకుని పోలమ్మ స్వర్గము అది చేసినట్లయితే ఆ పూలమ్మ స్వర్గానికి వెళ్ళినట్టుగా మీరు కూడా స్వర్గానికి వెళ్తారు అది చేసుకోండి కాని ఆయన ఎవడో స్వామి వచ్చి ఆత్మ కర్త కాదు భోక్తా కాదు అంటారు మరి ఆత్మ కాబట్టి ఎవరు కర్త భోక్త మరెవరు నువ్వు వా నేనా అని చెప్పి ఇలాంటి మెట్ట మీరు పడవద్దు అని ఒక ఆయన కొంతమంది విద్యార్థులకి సలహా చెప్పాడు నిజంగా వాళ్ళు నా దగ్గరకు వచ్చి మాట చెప్పారు అంటే దాని అర్థం ఏమిటి వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పారంటే అర్థం ఏమిటి వాళ్ళకి ఆయన మాట నచ్చుబాటు కాలేదు వాళ్ళు ఈ క్లాసుకి వస్తూనే ఉన్నారు నేను వాళ్ళని అడిగాను ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళొచ్చు కదా నేను వారం రోజులుండి పోయి వాడిని ఆయన ఇక్కడ స్థిరంగా ఉండే మనిషి మీకు మంచి సలహా చెప్పాడు మీరు అక్కడికి వెళ్ళొచ్చు కదా మీరు నా క్లాసుకి ఎందుకు వస్తున్నారు మీరు నాకు సేవ చేస్తున్నారు ఎందుకు నాకు సేవ చేస్తున్నారు మీరు నా క్లాసుకి ఎందుకు వస్తున్నారు వాటికుడు రీజన్ సరీ అని అడిగారు అని అడిగానంటే ఆ సందర్భంలో వచ్చి అడిగారు అడిగితే వాళ్ళు అన్నారు మీ క్లాసుకు వస్తే మాకు ఫ్రీడమ్ అనుభవానికి వచ్చిందండి అందుకోసం వస్తున్నాం మరి అక్కడికి వెళ్తే ఫ్రీడమ్ అక్కడికి వెళ్తే ఫ్రీడమ్ అనుభవానికి రాలేదు ఉన్న బంధాలు ఉన్నట్టుగానే ఉండి ఇంకా కొత్త బంధాలు కూడా వస్తున్నట్టు అని చెప్పి వాళ్ళు చెప్పిన మాట నేను అంటే ఫ్రీడమ్ అనేది ఒకటి ఉందని దేర్ ఇస్ ద వాల్యూ ఫర్ ఇట్ దానికి కొంత విలువ ఉన్నది అని ఆ వివేకం ఆ డిస్క్రిమినేషన్ ఎంత మందికి ఉంటుంది చాలా తక్కువ మందికి ఉంటుంది చాలా తక్కువ మందికి ఉంటుంది నేను ఇంటికి భిక్షకు వెళ్ళాను ఆ ఇంట్లో పది మంది ఉన్నారు సభ్యులు ఇద్దరు కొడుకులు అమ్మగారు ఇద్దరు కొడుకులు కోడళ్ళు ఇద్దరు నాలుగు నలుగురు పిల్లలు పెద్దవాళ్ళు గ్రోనాథ్ పది మంది ఉన్నారు ఈ పది మందిలో స్వామీజీకి దండం పెడితే పుణ్యం వస్తుందని లేకపోతే ఆయన ప్రసాదం ఇస్తే మనకి మంచిది మన బిజినెస్ బాగా నడుస్తుందని మన పరిస్థితులు బాగా ప్రసౌతామని మనకి బంగారం ఎక్కువ వస్తుందని అనుకునేవాళ్లే అందరు మన అందరూ అలా అనుకునేవాళ్లే ఆ ఒక్క అమ్మగారు మాత్రం ఉన్నారు స్వామీజీ చెప్పింది వింటే మనకి ఫ్రీడమ్ అని ఆమె చెప్పిన మాట ఆమె ఒక్కటే ఫ్రీడమ్ అనే మాట పలికేదాన్ని మిగతా వాళ్ళందరూ దండాలు పెట్టుకున్నారు పళ్ళు ఇచ్చారు తీసుకున్నారు నేను బిడియో ఏదో వాళ్ళకి ఆశీర్వచనం చేశాను నాకు ఆశీర్వచనం అంటే నా వల్ల అవ్వదు నేను అంటాను నేనేం ఆశీర్వదిస్తాను మిమ్మల్ని మీరు మీ ఆత్మస్వరూపంలోనే సకలంలో ఆశిస్సులు గలవు అని నేను చెప్పే ప్రయత్నం చేస్తా నాకు బిడియమే టు ప్లే ది రోల్ ఆఫ్ ఎ గాడ్ మ్యాన్ mean i am not cut out for that godman role ki nenu cut out kaadu anithene nenu i feel like a um, a misfit vallaki godman role nenu play cheyalanta i feel a misfit ne. so uh, waka, uh, waka a vallu naku oka a oka chitrapaṭanam edho ista aa chitrapaṭanam lo ye untundi saraswati shanayichcharaalayamo nu సరస్వతికిను శనైశ్వరుడికి సంబంధమయ్యలా ఉందంటే దత్త పంచముఖి హనుమాన్ సాయి టిఫిన్ సెంటర్ అన్నట్టుగా సరస్వతికి శని దేవుడికి సంబంధం అయ్యి వెరీ ఫేమస్ అండ్ నౌ దే ఆర్ లుకింగ్ లెట్ మీ అండ్ ఐ హెవ్ టు రెస్పాండ్ i am the god man i never respond i got bit and i could not respond i got lost people are chasing me i cannot talk to god because there is too much noise i cannot talk i will go and leave and then people will get bit and people will think i got bit so because it is the role of a god man now this in lo now feeling alone untundante this a godman's role is a huge bondage i mean fit kaun dantlo that is the that is the there is some value i suppose and uh, i don't play that uh, people want that they they want a, a godman ఒక ఆయన నాకు ఫోన్ చేశారు మిమ్మల్ని దర్శనం చేయడానికి వస్తున్నాను మీరు మిమ్మల్ని చూడడానికి వస్తున్నాను ఇవాళ దేనికోసం అండి ఏమిటి విషయం ఏమిటండి కాదండి దర్శనం చేయడం మీరున్న దేవాలయాలు ఏమన్నా అయ్యో దేవాలయాలు ఏముందని మూడు నాలుగు ఉన్నా అక్కడ ఎక్కడికైనా వెళ్ళి దర్శనం చేయండి నన్నేం దర్శనం చేస్తారు ఈ ఎండలో నేనే నా ముఖం నేను నేను దర్శనం దర్శనీయుడుగా ఉండనండి దర్శనీయుడు అంటే కొంచెం అందంగా ఎరగా బొర్రగా ఉన్న వాళ్ళని దర్శించాలి కానీ నన్నేం దర్శిస్తారు సో ద డిస్క్రిమినేషన్ అంటే జ్ఞానము వివే ముక్తి డిస్క్రిమినేషన్ ఆ వివేకము ఉన్నవాళ్ళు ఉండరు చాలా రుచిగా ఉంటారు ఎవరైతే అటువంటి వివేకము కలిగి ఉంటారో వాళ్ళు దేన్ని ఈ పూజ చేసుకుంటే ఈ ఫలం వస్తుంది అని పైన చెప్పిన విధంగా కాకుండా వాళ్ళు ఆత్మజ్ఞానమును కోరేదరు వాళ్ళు ఈ విరాట్లోనే ఉంటారు వాళ్ళు ఆత్మజ్ఞానమును కోరుకుని ఆత్మజ్ఞానమును పొంది వాళ్ళు ముక్తిని పొందుతారు ఈ విషయం ఈ శ్లోకంలో వస్తోంది దీన్ని సోమవారం క్లాసులో ఫినిష్ చెప్తారు to give him the Lord and the Lord and the Lord and the Lord and the Lord.